చూడండి మీరు తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి బుద్ధి భగవంతుడి బుద్ధి ఇచ్చాడు కదా ఇప్పుడు తత్వాన్ని పట్టుకోమని ఆవుకి గోడికి దెబ్బకి చెప్తారండి అయితే కుక్కకి పిల్లికి చెప్తారా తత్వాన్ని పట్టుకోమని ఎవరికి చెప్తారు మనుష్యుల్ని పెట్టారు మనుష్యులు మేము తత్వం ఉందని మాకు చాలా సంసారంలో చాలా పనులున్నాయి లేకపోతే కీజీలు ఎవరు చేస్తున్నాము మాకు ఇంకా చాలా బాగున్నాయి మాకు తత్వం అక్కర్లేదని మనిషి అన్నా తింటే వాణ్ణి ఎవడేం చేస్తాడు వాణ్ణి ఎవరు భరించగలడు కనుక ఇప్పుడు సుగంధ పరిమళాన్ని వాడికి సుగంధ పరిమళాన్ని ఇస్తే అదే ఇది నాకు చెప్పండి నాకు ఈ మృతి రాసమే సంసారం అలా ఉంటుంది చూడండి తత్వాన్ని కొట్టుకోవాల్సింది దేవుడిని జగత్తు అక్కడ మొదలు పెట్టండి జగత్తు దేవుని గురిగా మొదలు పెడతారా పోని దేవుడు మీ మేనత్త కొడుక మేనమావ కొడుక ఏమిటి అసలు వాళ్ళు మొదలెట్టాలంటే ఏమిటి మేమేమి మొదలు పెడతాను దేవుడు మీ మేనమావ కదా కాబట్టి దేవుడి సో అలా అంటే ఒకవేళ అంటారు దేవుడు మాకు తెలుసుండే అంట మాకు దేవుడు తెలియకోవడం ఏమిటి నేను తెల్లవారు లేస్తే మా పనే దేవుడు దానికి సమాధానం ఏమిటంటే నువ్వు అనుకున్న దేవుడు దేవుడు కాదురా నువ్వు నువ్వు అనుకున్న దేవుడు తిత్తి దేవుడు ఉచ్చి బంగారంలాగా ఉచ్చి బంగారం ఎంత తెలుసు కదా దేవుడు కాదు కాబట్టి నువ్వు అతి తెలియటం లేదు దేవు నాకు తెలియదు అని ముందు నువ్వు ఒప్పుకో ఒప్పుకుంటే నీకు తత్వం విచారం ప్రారంభం ఓకే జగత్తు తెలుస్తోంది కదా జగత్తులో జగత్తు గురించి ఏం చెప్తారు అనేకము మార్పు చెయ్యలేదు పరిణామి అనేకము దాంట్లో జగత్తు అంటే ఒకటి ఉండదు అనేకం ఉంటాయి కప్పల టూకం అప్పలు ఒక కప్పని తోడ్చమంటే ఏదో దిన్నా ఏదో పడితే టూకం వేస్తారు పది కప్పల్ని ఏం చూస్తారు ఈ జగత్తు అలాంటి ఇంకా ఒకటి పట్టుకుంటే ఇంకోటి జారితో జగత్తుని మీరేం అనేకము కాబట్టి మారిపోతూ ఉంటుంది పరిణామశీలి అది జగత్తు అది అర్థమైంది అర్థమైంది కాబట్టి దాంట్లోనే ఉంటారా దాని గురించి బయటకు వస్తావాస్తాను బయటికి రావడం అంటే ఏముండదుగా లోపలికి వెళ్ళడం లోపలికి రా దేహము నీకు మొక్కమైనది ఏమిటి దొరుకుతుంది దేహము ఏమంట ఇప్పుడు దేహమే తత్వం కాదు దేహము పుట్టేది గిట్టేది ఓకే కాబట్టి దాన్ని పక్కన పెట్టు దాని సంగతి తెలుసుకుని పక్కన పెట్టు పెట్టేస్తాం మనస్సు ఇంకొంచెం లోపలికి వెళ్ళు ఉమ్మ నస్సు అదే ఉంటది అదేముందండి ఒకప్పుడు చంచలము ఇంకొప్పుడు యకాంతరము ఒకప్పుడు సుఖము ఇంకొప్పుడు దుఃఖం ఇదేగా మనస్సు అంటే దాంట్లో తక్కువ ఏముంటుంది అది మారిపోతాం అది ఆ సంగతి తెలుసుకో మనస్సు గురించి తెలుసుకో తెలుసుకున్నాను అది పక్కన పెట్టు పక్కన పెడితే ఇంకేం మిగిలిందో చెప్పును ఏమి మిగిలింది ఏమన్నా దేవుడు నీ దేవుడు కూడా దేవుడు నీకు తెలియదుట తెలియని దాన్ని నేను ఎక్కడ వేస్తాను దేవుడి నుంచి చెప్పి చెప్తాను వేదాంతంలో దేవుడితో మొదలు పెట్టడం దేవుడితో ఆఖరం అవుతుంది అహం బ్రహ్మాస్మితో ఆఖరం దేవుడితో మొదలవ్వడం దేవుడితో ఆఖరం కాబట్టి నేను మిగిలేను నేను ఈ నేను ఏమిటో గొప్ప నేను ఎదుట ఈ నేను జగత్తులో అనేటి పదార్థములు ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక పదార్థమా కాదు కాదు జగత్తు అనేకము అలాంటి అనేకమా జగత్తు నేను కాదు కాబట్టి జగత్తు వలె పరిణామశీలి చంచలము అనేకము కాదు కూడా కాదు మనస్సులో వికారమువల చెంది యకాంతరము సమాధి ఇత్యాదులు కాదు అయిగా వీటిని అన్నిటినీ తెలుసుకుంటూ ఉండేది నేను వీటన్నిటి కాబట్టి తెలుసుకుంటూ ఉన్నది గనుక వీటిని అన్నిటినీ వీటన్నిటికంటే విలక్షణమైనది నేను మరి నేను అది ఏంటది అది ఏంటది ఏంటంటే ఉంది తెలుస్తుంది తెలుస్తుంది ఒక అన్నాడు నేను లేదు అన్నాడు నేను లేదు అన్నారంటే కూడా మేము ఉండాలి ఎవరు ఎవడో నేను లేదు అన్నారు ఎవరన్నది నేను ఒకళ్ళు కదా కాబట్టి నేను లేదు నేననేది లేదు అనాలంటే కూడా నేను ఉండాలి వీళ్ళు స్వవచనం వ్యాఘాతము అంటారు అన్నాడు నాకు కళ్ళు లేదు కానండి అన్నీ బాగానే కనపడుతున్నాయి అన్నాడు అది ఎలా కుడుతుంది ఒక అన్ని బాగానే కనబడుతున్నాయంటే కళ్ళు ఉన్నాయన్న కాబట్టి నేను అనేది లేదు అని అనాలంటే నేను ఉండాలి ప్రవచన విద్యాఘాతం అది నేను అవి నేనంటే అన్నమాట ఉంది ఉంది తర్వాత తెలియాలంటే కళ్ళతో చూసైనా తెలియాలి చెవులతో వినైనా తెలియాలి అంటే మనస్సుతో సంకల్పించి తెలియాలి ఈ నేను తెలియడానికి కళ్ళతో చూసి తెలుస్తుందా కాదు చెవులతో ఎల్లు తెలుసుకుంటున్నారా లేదు కొంతమంది మా చెవిల్లో ఏదో సౌండ్లు వస్తున్నాయనే ఏదో అంటూ ఉంటాను అదే చెవి తీదో ఒక చిన్న వ్యాధి తత్వం అనేది ఎవరైనా ఈ ఉపాసకులు ఎవరి వాళ్ళు ఎవరో ధ్వనులు నిలబడుతున్నాయని చెప్తే వాళ్ళకి నీ వెంటనే సలహా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లవా అని నాకు సైకియాట్రిస్ట్ బాగా తెలుసు నేను చూశాను కూడా సైకియాట్రిస్టులు ఆ పేషెంట్ని ఏమని అడుగుతారంటే ఎవనా ధనులు ఏమైనా వినబడుతున్నాయా అని అడుగుతాను అంటే రోగాన్ని అది రోగ లక్షణం అనమాట కాబట్టి ఎవరు ధనులు వినబడుతున్నాయి అమ్మ పలుకింది అమ్మ అమ్మ పలుకు ఎగదంబ పలుకు అంటే అని అలాగా బుడబుడొక్కలవాళ్ళు లాగా ఏ అమ్మగలిగిందంటే అంటే మీరు వినబడుతూ ఉంది అనమాట అది సైకియాట్రీ ప్రాబ్లం తప్ప అదీ స్పిరిచువాలిటీ కాదు కాబట్టి నేను అనేది మనస్సు అంటే శరీరంలో వినబడితే తెలుస్తోందా లేదు మనస్సుగా ఆలోచిస్తే తెలుస్తోందా లేదు అయితే ఏంటి నేను కాదు దేహము కాదు మనస్సు కాదు ఉంది తెలుస్తాం చూడండి నేనే అలా ఉన్నా ఉంది తెలుస్తాం తెలుస్తోంది ఇంకో రహస్యం ఏంటంటే ఈ జగత్తు కూడా లేనికే తెలుస్తాం ఈ దేహము కూడా లేనిదే తెలుస్తాం ఈ మనస్సు కూడా లేనిదే తెలుస్తాం ఆ నేను ఉంది అదే స్వయంగా తెలుస్తాం స్వయం ప్రకాశము వికదమును సర్వంలో ప్రకాశింపజేస్తోంది అది స్వయంగా ప్రకాశిస్తోంది తెలుస్తోంది అని ఆ రెండు లక్షణాలని కలిపి ఒక పదంలో చెప్పారు వేదాంతులు ఒకే మాటలో చెప్పారు ఉంది తెలుస్తోంది అని ఒకే మాటలో చెప్పారు ఆ మాటే అనుభవము వచ్చిందండి కాబట్టి జగత్తు స్వతహాగా అనుభవయోగ్యము కాదు దేహము మనస్సు కూడా స్వతహాగా అనుభవములు కావు నేను అనుభవానికి వస్తున్నాయి నేను స్వతహాగా అనుభవ రూపము ఇప్పుడు చెప్పండి జగత్తు అనుభవానికి వచ్చేదా అనుభవ రూపమా అనుభవానికి వచ్చేది దేహము అనుభవానికి వచ్చేదా అనుభవ రూపమా అనుభవానికి వచ్చేది మనస్సు అనుభవానికి వచ్చేదా అనుభవ రూపమా అనుభవానికి వచ్చే నేను అనుభవానికి వచ్చేదా అనుభవ రూపమా అనుభవ రూపం కాబట్టి ఎవడైనా ఆత్మ అనుభవానికి రాలేదంటే ముట్టికాయలు వేయాలా అక్కర్లేట శ్రవణ మహర్షుకి వెళ్ళి మాకు ఆత్మానుభవం ఇవ్వగలుగుతుంది ఎప్పుడు నేను అడిగివచ్చు అడిగితే ఆయన ఇచ్చిందేమో చెప్పినట్టేవారు ఆత్మానుభవం కలగడము లేక ఆత్మానుభవం ఉంది నేను కలగలేదు ఉంది ఉంది తెలుస్తాం ఏదో వస్తుంది తప్ప ఆత్మ అనుభవానికి రాదు చదవాలి ఆత్మ అనుభవానికి వచ్చింది అనుకోండి ఆత్మ ఓకే ఇతరమే అయిపోతుంది ఆత్మ అనుభవ స్వరూపము కాబట్టి మాకు ఆత్మ అనుభవానికి రావటం లేదండి అనుభవానికి రావడం ఇరవై ఏళ్ళ నుంచి వేదాంతం చదువుతున్నామే దాని మాకు ఆత్మ అనుభవానికి రావటం లేదు అంటే అర్థం అంటే తెలిసిన వేదాంతం కలిగింది సరిగ్గా లేదు అని అంట ఆత్మ విషయంలో ఆత్మానుభవానికి రావడం లేదు అనకూడము ఆత్మ అనుభవ స్వరూపము ఇక్కడ చాలా చదువుతుంది ఎలా రండి కూర్చోండి మీరు పాదానికి మీరు రాకుండా బాబుని కూడా పట్టుకొచ్చేది ఏమిటి ఇలా కూర్చోండి ఇక్కడికి ముందుకు వచ్చి కూర్చోండి పాపం బాబు కష్టపడతాడు ఇక్కడ ఏం పళ్ళగంపన కష్టపడతాడు కాబట్టి ఆత్మ అనుభవానికి వచ్చేది కాదు ఇందుకో తెలిసిన అనుభవ స్ పంచదార నాకు తీయదనం అనుభవానికి రావటం లేదు అంటే ఎలా ఉంటుంది అప్పుడు పంచదార ఏమని చెప్పంటారు ఏమని చెప్పాలో తెలుసునా ఓ పంచదార నీకు తీయదనం అనుభవానికి రాదు తెలుసునా తీయదనం నీకంటే నేనే లేదే లేదు వేరే ఉంటే అనుభవానికి వస్తుంది నీ స్వరూపమే తీయదనము అని చెప్పాల్సి ఉంటాను నిత్యానుభవ రూపేవా అనుభవ పృథత్వ నిశ్చయ ఇంతవరకు నేను ఇచ్చిన వివరణ మొదటి లైన్కే రెండో లైన్ ఇంకా నేను మీకు చెప్పలేదు అది చూడండి ఎంత లైన్ ఉందో రెండు వేల ఎనిమిది తర్వాత వందల ముందు మొదటిలో ఏమి ఫినిష్టి చేద్దాం నిత్యానుభవ రూపే వా అనుభవ అది ఒక టాపిక్ అండి అది పూర్తి చేద్దాం నిత్యానుభవ రూప నిత్యముగా అనగా కాలమునకు అతీతముగా అనుభవ రూపస్థ అనుభవమే స్వరూపముగా గల నేను నాకు పృథక్ వేరుగా అనుభవ అనుభవం అనేది పోవా ఏమీ ఉంటుంది అది అంటే ఉండదు అో నాకు చక్కెరకు చక్కెర కంటే లేదుగా తీయగణమనేది ఏముంటుందండి ఉండదు కదా అదే నా స్వరూపము ఏంటి అనుభవము అనుభవస్వరూపుగా అనుభూతి ప్రకాశ అంటే ఏదో పుస్తకం అంటే ఉన్నట్టుంది లేదా అంతా అనుభవము అనుభూతి అని కూడా అంటారు అది ఏ నా స్వరూపము అనుభవమే స్వరూపముగా కలిగిన నేను అది అనుభవం వేరే నాకంటే వేరే ఉంటుందా అనుభవము ఉండదు సో అంటే బ్రహ్మానుభవం కలుగుటలేదు అంటే బ్రహ్మయే ఆత్మ బ్రహ్మానుభవం కలుగుటలేదు అని లేదంటే కొన్ని కలిగిందే అనుకోండి అది బ్రహ్మానుభవం అవ్వదు దేని అనుభవం కలిగిందో అది బ్రహ్మ అవ్వదు అది బ్రహ్మ అవుతుంది బ్రహ్మ ప్రత్యేక భిన్నము అంటే ఆత్మస్థలు ఉండదు కాబట్టి ఆత్మానుభవం నాకు లేదు అనే కంప్లైంట్ మీరు మానేస్తే గాని ఆ సమస్య పరిష్కారం నేను మీకు ఒక అధం చెప్తా దాన్ని బట్టి లేదు అనే కంప్లైంట్ ఎలా ఉంటుందో మీకు అర్థం ఏంటో ఒక అతను లాఠీ పట్టుకుని కాచీ కాకి ఏదో కాకి లాఠీతో కాకి వెనకాల పంపెడుతున్నాడు ఎవరో అడిగారు ఎందుకు నా లాఠీతోటి కాకి వెనకాల పండ్ల అది దొరికింగా పెడుతుందా అని అడిగారు ఏమైంది అని అడిగారు అడిగి వేడు అంటాడు కాకి ఆ చెడు ఎత్తుకుపోయింది అంటే అది ఉన్నాయని వీరి చేసి చూశారు జాగ్రత్తగా వాడి చెడు ఎవరికి గురి అవుతాయి ఎక్కడికి ఎత్తుకుపోలేదు కూడా కాసి నేను చెవులు ఎత్తుకుకోలేదు లాంటిది ఎట్టుకున్న వెనకాల పడ్డానే అలాంటి ఒకరి భారేసి నీ చేతులు నీ చెవులకి చూసుకోవచ్చు చూస్తున్నాడు నా జలు ఆడికలే ఉన్నాయి మనం ఆరోగ్యంగా దేవుడి కోసం నితుకులాట బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మని వేళ్ల తరబడి నితుకులాట ఆత్మకోసం వెతుకుదాట మీరు దేనికైనా వెతకండి కానీ ఆత్మ కోసం మాత్రం వెతకద్దు ఆత్మ కోసం వెతికితే మీరు వెతికిది అనాత్మ అవుతుంది తప్ప ఆత్మ అవుతుంది ఆత్మ అనుభవ నిలిచి ఉండాలి తప్ప ఆత్మని వెతుక్కుంటూ కూర్చుంటే లేదండి ఆత్మరూపంగా నిలిచి ఉండాలి అంచేతనే శ్రవణం చేసి శ్రవణం చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఆత్మని మనం తెలుసుకోవాలి అనిపిస్తుంది తర్వాత మననం చేసేప్పుడు ఏమనిపిస్తుంది ఈ ఆత్మ గురించి విన్నాము చాలా బాగుంది దీన్ని ఏమైనా సరే మనం గట్టిగా తెలియ అనుభవం గట్టిగా కొట్టుకోవాలి అని మననం చేసేప్పుడు అనిపిస్తుంది విద్యుత్ శాసనం చేసేప్పుడు రెండూ కూడా అనిపించవు అందుకోసమే పెట్టారు శవణ మనాలతో ఆపిస్తే మీరు బతుకు వెళ్తే కూడా ఆత్మని పట్టుకునే ప్రయత్నంలోనే ఉండిపోతాడు అంతేట్యాసనం పెట్టి ఇది ధ్యాసంలో ఆత్మని పట్టుకునే ప్రయత్నం ఉండదు తెలుసుకునే ప్రయత్నం ఉండదు ఆత్మరూపుడుగా ఉండడమే ఉంటుంది కాబట్టి ఆత్మ అనుభవ స్వరూపం కాబట్టి ఎప్పటికప్పుడు ఈ జగత్తు ఎలా అనుభవానికి వస్తోంది అనుభవ రూపుడు నేను నా ఎందు ఈ దేహము అనుభవస్వరూపుడనైను నా ఎన్నో ఈ మనస్సు అనుభవస్వరూపుడనైనా నా ఎన్నో అనుభవానికి వస్తోంది నేను నేనుగా అనుభవస్వరూపుడుగా నిలిచి ఉన్నాను అహమస్మి నేను ఉన్నాను అహమస్మి అహం అహం అహమస్మి మరి దేవుడు మాట అయితే సహా ఆ అహం నేను అహమస్మి అహం బ్రహ్మాస్మి అహమస్మి అని అలాగా అనుభవ రూపంగా ఉండిపోవాలే తప్ప ఆత్మలతో వేరే పట్టుకునే ప్రయత్నం నేను గట్టిగా చేసేదేమి అని చెప్తున్నాడు ఎంత బాగా చెప్పారు అతడితో ఆ టాపిక్ అయింది ఇప్పుడు ఆచార్యుడు ఇంకో టాపిక్ మొదలుపెట్టాడు ఇంకో టాపిక్ ఒక ఆయన ఉన్నాడు ఆయన డబ్బు సంపాదించాలి అని మొదలు పెట్టాడు ఇరవై ఒకట ముప్పై ఒకటం మొదలు పెట్టాడు పాతిక సంవత్సరంలో ఏదో ఉద్యోగంలోనే చేయాలి నాకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇది కావాలి అది కావాలి అంటూ డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు సంపాదించాడు సంపాదించాడు ఎంత సంపాదించినా ఇంకా తక్కువ చిన్న కుట్టలో నేను ఎన్ని చోటు చేసినా అది నిండగ్గు అలాగే ఉంటుంది అలాగే వీడి సంపాదన వల్ల ఆ లోపల ఉండే బొట్ట అది నిండలు వే అలా సంపాదించి సంపాదించి సంపాదించి ఆఖరికి ఇంకా చావు వచ్చింది చచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు అనుకున్నాడు అప్పుడు తెలుసుకున్నాడు ఏమని తెలుసుకున్నాడంటే నేను సంపాదించింది ఏది నాది కాదు సంపాదించడము వ్యర్థము అని తెలుసుకున్నాను చచ్చుకోవడానికి ముందు తెలుసుకున్నా గుండె పగిలి చచ్చిపోయింది దీన్ని సంసారి అని అంటారు సంసారి ఎలా ఉన్నాడు ఆయన అన్నాడు నేను పొందాల్సింది ఏమీ లేదు పొందాల్సిందేమీ లేదు అంటే ఏమిటి కూడా పొందొచ్చు దేవుని పొందడం ఏమిటే దేవుడు ఆత్మరూపంగా పొందియే ఉన్నాను నేను దేవుణ్ణి పొందడం ఏమిటి మాట మేము తీర్థయాత్రీకులం కాదు ఇదం తీర్థం ఇదం తీర్థమితి భ్రామ్యమితి తామసాచన భాగోకంలో శ్లోకం అవుతుంది మరి మీరు వినగలుగుతానంటే చెప్పారు మీరు వినగలరా నాకు సందేహం అందుకోసం చెప్తారు ఆ శ్లోకా నాకు సమయం సడన్ గా గుర్తుకొచ్చింది ఆత్మే త్రి బుద్ధి కుణతాతు భాగవత శ్లోకాలు కఠినంగా ఉంటాయి మామూలుగా భాగవత శ్లోకాలంటే భోజనం చేసినట్టు కాదు చాలా కఠినంగా ఉంటాయి త్రిధాతు కుణపే ఆత్మేకి బుద్ధి కుణపము అంటే శవము మూడు ధాతువులతో నిర్మాణమైనది ఏటా మూడు ధాతువులు కఫము పిష్టము వాతము అది ఏమైనా మీకు తెలుసా అదే తెలుసీ కథము పిట్టము వాతము ఏమైనా తెలుసా నాకు తెలుసున్నదో చెప్పుంటారా దగ్గొచ్చినప్పుడు కథం టీ ఎక్కువ తాగితే వ్యక్తికి సంఖ్య ఎన్ని చుట్టూ లేకుండా గోడు గుడికి చంద్రు లోపలికి వస్తే ఇంతే తెలిసిందే తెలిసిద్దరు ఆయనలో ఇంకా రాగా తెలుసు రాగా కొంచెం అప్డేట్ చేసుకుంటే ఇది రెండు వేల సంవత్సరాల క్రితం దేహము ప్రాణము కప్పము పిత్తము వాతావరణం అనుకున్నారు ఆనాడు అలా అనుకోవడం చాలా గొప్ప ఆనాడు అనుకున్న దాంట్లో ఇంక మళ్ళీ తేడా అంత నిద్రకి వాళ్ళు పట్టుకొచ్చారంటే ఆ బాడీ యొక్క మూవ్మెంట్ ను స్టడీ చేసి చేసి చేసి చేసి దీనికి వచ్చే దోషాలని మూగింటి మూగింటికి దోషముని అయిపోయి వెస్టర్న్ సైన్స్ లో కూడా ఉంది ఈజిప్షియన్స్ యూరోపియన్ కల్చర్ లోనూ అక్కడ బాడీకి రోగాలు వచ్చేందుకు సేపు వాళ్ళు పేరు ఏం పెట్టిందని వాళ్ళు భారతీయులున్నారే వాళ్ళు హ్యూమర్స్ ఉన్నారు హ్యూమర్ హెచ్ ఎలా కూడా లేదా అని కాబట్టి హ్యూమర్ అని అదొక అర్థం అలాగే ట్యూమర్స్ ఉంటాయి బాడీలో మూడో నాలుగో వాటి బ్యాలెన్స్ కట్టుబడుపుకు రావడం వస్తుందని వాళ్ళు చెప్పుకునేవాళ్ళం బాగా బాగా స్టడీ చేసిన మాట అయితే వాళ్ళు హేవర్స్ అనే మాటని ఇంప చేశారు తర్వాత ఇంట్లో చేసి సైన్స్ ని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ పోయారు ఇంకా చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు ఆలోచించదా మానేశారు వీళ్ళు వీళ్ళు ఆలోచించడం ఎప్పుడు మానేశారో తెలుసిన ఆరో శతాబ్దం తర్వాత మళ్ళీ ఇంకెప్పుడో ఆలోచించలేదు ఆరో శతాబ్దం దాకా ఆలోచించారు అయితే కాళిదాసు ఆరో శతాబ్దానికి ముందు శంకరులు వరాహమిహరుడు ఆర్యభతుడు వీళ్ళందరూ కూడా ఆరో శతాబ్దానికి ముందు వాళ్లే భాస్కరాచార్యుడు గణితము అంతా బుద్ధుడు భగవాన్ బుద్ధుడు నాగార్జునుడు ధర్మకీర్తి వసులు మొదలైన మహాపురుషులందరూ కూడా ఆరో శతాబ్దం క్రితం ఆ తర్వాత వీళ్ళు ఆలోచించడం ఆ తర్వాత ఆలోచించడం మానేసి నమ్మడం మొదలు విశాఖ నమ్మి వాడికి ఇది ఇంక్రీడీ ఉండదు కప్పము పిట్టము పాతము అంతే అక్కడితో వాడు బ్రతుకు అక్కడ తాగటం వాడు అదే సాగతిస్తూ ఉంటాడు మందంటే ఏదైతే ఫైవ్ రెండు అర్థం ఫైవ్లండ్ అర్థం లేని కొంత అనుగ్రహం మీద కొన్ని తెలుసుకున్నప్పుడు మీరు కడుపులో మంటగా ఉందనుకోండి మీరు కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటే కొంత మంట తగ్గుతుంది అదే విధంగా కడుపులో మంటగా ఉంటే ఏదో ఈ అవిపత్తికర చూరణ కొంత నేలలో వేసుకుని తాగితే కొంత తగ్గుతుంది మీరు తలపోతుగాను ముక్కు మొండిపోతాము ముక్కు బాగా వాటర్గా ఉందనుకోండి మిరియాల కషాయం కాపులు తాగితే తగ్గుతుంది తగ్గుతుంది ఈ కొంత అనుభవం మీద ట్రైలాండ్ అనవర్లో నేను పెద్దగా అడా అద్దె లేదు తర్వాత వచ్చింది నేను చెప్పదలుచుకున్న పాఠం అది కాదు అది ఇంకేష్ చెప్పారు చెప్పదలుచుకున్నది ఏమి కాదు సో వీళ్ళు ఆవిర్భించడం మానేస్తారు ఏమి ఆ భాగవతమైన శ్లోకం చెప్పదలుచుకున్నాను త్రిధాతికే భాగవత గారుడు త్రిధాతికే అయితే కర్తం కాదు నేను అప్పుడు అంతే తెలుసు ఈ క్షమము ఈ శవము మూడు ధాతువులతో తయారైన ఈ శవమునందు ఆత్మ అనే బుద్ధి ఆత్మే త్రి బుద్ధి ఆత్మహి భార్య ఆత్మీయ కొడుగు ఆత్మీయుడు ఆత్మకు జన్మిన వాళ్ళు వాళ్ళు వాళ్ళు ఆత్మకు చెందిన వాళ్ళు లేకపోతే అవును మరి ఆత్మ బారీ అయితే వాళ్ళు ఆత్మకు చెందిన వాళ్ళు అది బుద్ధి భౌమ అంటే విడపిస్తే భౌమే దేవుడు మనం పూజించాల్సిన దేవుని వల్ల మట్టితో కాని కట్టెతో కాని చెక్కతో రాయితో కానీ చేసిన బొమ్మ అది మీరు ఆలోచన భౌనే ఏమిటనుకుంటున్నది మరి శాస్త్రం చదువుతుంటే కళ్ళు తిరిగిపోతాయి అలా రాసి పారాశ కానీ వీళ్ళందరూ ఏం చేయాలో మీరు వాళ్ళే ఆలోచించుకోవాలి కట్టెతో కింద టీకాకారు కూడా రాసేసాడు పాషాణ మృతు దారు రచిత విగ్రహే ఆరాధ్య పరమేశ్వర బుద్ధి అందువల్ల దేహమే ఆత్మ అనుకున్న వాడికి మరి అంతగంటే ఆలోచన తీర్థ తీర్థము అంటే పావనము చేసేది పావనము చేసేది ఏంటి అంటే పావనము చేసేది గీతా పాఠమా చెరువులో స్నానమా కానీ మనం వాడు అలా అనుకోడు చెరువులో స్నానం చేస్తే చెరువులో చెరువు అని ఎందుకన్నాను నది కంటే కూడా కణాకష్టం చెరువు నూరు కలరు ఉంటుంది అక్కడ స్నానం చేస్తాడు ఎందుకు స్నానం చేస్తున్నారు అంటే పవిత్రమైపోతానని కాబట్టి చేస్తున్నాడు అదేవిధంగా చెరువులో స్నానం చేస్తే నిరిచి కొట్టుకుంటుంది కానీ పవిత్రం ఎలా అవుతావు అంటే ఈ చేతిలో సప్త విషులు స్నానం చేసి ఆ చెటిలో సప్త ఋషులు స్నానం చేశారా మీరు శంకర భగవత్పాద భజగోవింద శ్లోకాలు అయితే ఉపనిషత్తు భగవద్గీత రామాయణమో భారతమో చదివితే మీకు మనస్సు పవిత్రమవుతుంది వాటికి తీర్థములోదికేరు అవి తీర్థాలు అవుతాయా అయితే శలిలే తీర్థ బుద్ధి ఈ ఆలోచన అలా ఉన్నది వీళ్ళు ఇటువంటి వాడు కరిశిచిత్ ఏనాడైనా కూడా అభిజ్ఞేషు జు నా జ్ఞానం కలిగిన మహాత్ములలో వీడు లెక్కకు రాదు మరి ఎక్కడ లెక్కకు వస్తాడు వాడు పశువులలో లెక్కకొస్తాడు పశువులలో కూడా దాడిగా లెక్కకొస్తాడు రిఫరెన్స్ చెప్పంటారా వన్ ఎయిటీ ఫోర్ వన్ కదా టెన్ టెన్ ఎయిటీ ఫోర్ టెన్ అంటే రెఫరెన్స్ కంటాం ఎయిటీ ఫోర్ అంటే ఎనభై నాలుగవ అధ్యాయం దిశస్కంధంలో తొంభై అధ్యాయాలు ఉన్నాయి థర్టీన్ ఆర్ట్వంటీ త్రీ థర్టీన్ ఆర్ట్వంటీ త్రీనీలు ఆత్మేతి బుద్ధి బిగి కూడా తెలియాలి కదా శ్లోకం ఆత్మేకి అని బిగి ఇప్పుడు శ్లోకం వినండి ఆత్మేతి బుద్ధి కులపేత్రి భాపి స్వజనేష్ భౌమ్యుద్ధి సలిచి జేష్వీ సోఖర ఇదంతా ఎందుకు చెప్తారంటే వీటి ఆలోచనంత తప్పు ఆలోచన అంతా తప్పు మనం డబ్బును పొందాలి పొందాలి పొందాలి అనే ఆలోచన తప్పు ఆలోచన తర్వాత భోగములను పొందాలి పొందాలి అని వీడు ఆలోచించి ఆలోచించి ఆఖరికి మనం భోగములను పొందలేము రోగివాడు అయిపోతాడు భోగముల వెంట ఉండవాడు రోగద్రస్తు ఆ రోగంతో గుండెలు అవిసి చచ్చిపోతాడు వాడు పొంది ఉండదు భోగముడు ఇక కర్మ ఉంటాడు కర్మీ వాడు కర్మలు కర్మలు కర్మలు కర్మలు చచ్చిపోయేప్పుడు ఈ కర్మలు ఇంకా చేయాల్సినవన్నీ అవలేదు అదే చచ్చిపోతాడు తప్ప పూర్తయిపోయే కర్మలు అనే మాట అంటే తీర్థయాత్రలు అయిపోయేవి ఇంక చేయాల్సినవి లేవు అన్న వాళ్ళు ఏ కొంతమంది ఏం చేస్తారంటే కాశీ వెళ్ళి వచ్చేస్తే తీర్థయాత్ర అయిపోతుందని నిజంగా అయిపోతుంది కాశీ వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఆరు మాసాలు అయ్యాక రాజేశ్వరం వాళ్ళు ఏమిటని వాళ్ళు చెప్తాం ఎక్కడికో అక్కడికి వెళ్ళడాక బలపాలు కట్టుకుని తిరగడమే నేను అభినయం చేస్తూ ఉంటాను నాకు ఇరగడం వేరు నాకు ఇదే తీర్థం పాతమే తీర్థం కాబట్టి తీర్థయాత్రల ద్వారా కర్మల ద్వారా మేము పొందాల్సింది పొందాము అని అనుకునేవాడు ఎప్పుడు పొందలేదు తర్వాత ఉపాసనల ద్వారా మేము ఏదో పొందాల్సింది పొందాము అనేది కూడా కళ్ళయ్యే ఎవరైతే ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉండి ఆత్మానుభవ స్వరూపుడుగా తన ముందు తాను నిలిచి ఉండి తనయుంటు తాను నిలిచి ఉండాలి ఇది ఎలాగే చెప్తే మీరు ఒకటి ఎప్పుడైనా యశాంతంగా ఉన్నప్పుడు రికారుగా కూర్చుండి కళ్ళు మూసుకుని ఆలోచనలు అనేవి లేకుండాలి నో థాట్స్ థాట్స్ అన్నింటినీ కట్టి పెట్టేసి అవి జాల విడిచి కట్టి పెట్టడం అంటే జాల విడిచి నో థాట్స్ నాలోంతముగా ఉన్నాను ఈ పాఠని చెప్పాను వివిష్ట సేలి అన్న తోటి చెప్పాను ఈ పాఠం విస్తారంగా నాలో నేను ఏకాంతముగా ఉన్నాను అని మీరు అలా ఏకాంతంగా ఉన్నారనుకోండి అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు తలు ఒక్కరు కూర్చున్నారు అనుకోండి అది ఏకాంతంగా ఉన్నట్ల కాదు ఎందుకని మీరు తలు తీసుకుని ఒక్కరూ కూర్చుండి అదే కాదు కొడుకు కోడలు మనవుడు అని అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే మీరు ఏకాంతంగా లేదా మీతో పాటు కొడుకు కోడలు మనవుడు ఎంతమంది వేరే చూడండి వాళ్ళతో పాటు ఇంకా ఎల్లల్లో కూడా ఏకాంతంగా ఎక్కడ ఉన్నారు ఒకప్పుడు కొడుకుతో ప్రేమగా మాట్లాడేసుకుంటూ ఉంటారు ఇంకొప్పుడు కొడుకుతోటి కోడంతో విరోధంగా కూడా ఉంటారు ఎప్పుడు తలుపేసుకొని ఒకరు కూర్చునే కదా కాబట్టి ఏకాంతంగా ఉన్నట్టు కాలేదు అధికాలు ఏకాంతం అంటే అంతకంటే బయటికి పోయి ఎక్కడికైనా బోడలే నీళ్ళు అధికాలు ఏకాంతం అంటే ఏకాంతం అంటే తలు తీసుకుని కూర్చోండి దీపం ఆర్పేసి కూర్చోండి మంచిది డిస్ట్రాక్షన్ ఉండదు చలనం ఉండదు కూర్చుని నిటాలుగా కూర్చోండి నిద్రపోతూ ఉండడం కాదు నిటాలుగా కూర్చుని ఏకాంతముగా ఉన్నాను అంటే నేను నేనుగా ఉన్నాను చూప్ సార్ అనుకోవచ్చు చెప్పు మనస్సు కదిలినట్లయితే చెప్పు ఇంకా కదలిక లేదు మనస్సు కదలం మానేస్తే ఎవరు మిగులుతారండి నేనే మిగులుతాను నేను తప్ప ఇంకేమీ ఉండదు మనస్సు కదలకపోతే నేను తప్ప ఇంకేమీ ఉండదు దాన్ని ఐటార్తం ఆ ఏకాంతమునందు అలా ఏకాంతంగా ఉన్నప్పుడు కొద్దిసేపు అయ్యేపప్పటికి ఇరవై ముప్పై సెకండ్లు అయ్యేప్పటికీ నీకు ఇసు కనిపిస్తుంది ఏంటండి ఏకాంతం ఏంటండి ఇసు కనిపిస్తుంది ఏదో ఆ ఏకాంతం నుంచి బయటపడడానికి ఏదో చేయాలి ఏదో గుర్తిస్తుంది ఏదో ఆ దాంట్లో ఆ కాఫీ కూడా బాగా మూత పెట్టాను లేదో అని లేకపోతే ఆ అవును వంద రూపాయలు ఇచ్చాను వాడు చిల్లర ఇచ్చాడు ఆ చిల్లర ఎక్కడ పెట్టాను అని గుర్తుకొస్తుంది ఏదో గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చినా వెంటనే అది చాలా ఇంపార్టెంట్ అని కూడా అనిపిస్తుంది అనిపించి మీరు వెంటనే ఏం చేస్తారు ఆ వ్యవహారం చేసుకుని వచ్చి మళ్ళీ గుర్తుంటారు అంటే మీరు ఏకాంతంగా ఆ రకంగా ఏకాంతం మీద విసుగు పుడుతుంది ఆరంభంలో మీరు ఓపిక ఆ విసుగు విసుగు పడవద్దు ఏకాంతాన్ని విడిచిపెట్టడం ఫెయిల్ అయితేనే పర్వాలేదు మళ్ళీ అభ్యాసం చేయాలి అలా మీకు మీరు చెప్పుకోండి నేను ఏకాంతమును ప్రేమిస్తున్నాను అని చెప్పుకోండి ఈ జగత్తుకు సంబంధించిన విషయాలన్నీ వ్యర్థము వీటిని ఈ సత్యములు కావు నన్ను నేను ప్రేమిస్తున్నాను ఏకాంతముగా ఉండుతను నేను ప్రేమిస్తున్నాను అని మీరు పెట్టుకోండి అలా అభ్యాసం చేయండి అప్పుడు మీకు అనుభవం కలుగుతుంది ఎందుకంటే అనుభవము ఆ ఏకాంతము అత్యంత మధురమైనది అత్యంత సుందరమైనది ఎంతో ఆనందకరమైనది అనే అనుభవం అలాంటి అనుభవం మీకు కలిగిందంటే అప్పుడు మీకు ఈ జీవితంలో పొందవలసినది ఏదీ లేదు ఏది పొందాలో అది పొందినాము చెయ్యాల్సిందేది లేదు ఏది చెయ్యాలో అది చేసినాము అనే అనుభవం మీకు కలుగుతుంది అది రెండవ భాగం నువ్వు కూడా కృష్ణ కృత్యం చేయగది ఒకరో చేయడం అయినది ఆత్మానుభవంలో ఉన్నాడు కదా అయింది తర్వాత కదా ఆత్మానుభవంలో ఉన్నాడు ఆత్మానుభవంలో ఉన్నప్పుడు కలిగే అనుభవం ఏంటంటే చేయాల్సిందంతా చేయడం అయిపోయింది అయ్యే మనవడిని దాంట్లో లిటిల్ ఫ్లవర్ లో జాయిన్ చేయలే సంసారులు ఇలాగే ఉంటారు వాళ్ళకి నువ్వు ఏం చే కోసేసినా కూడా నేర్చుకోరు అదే ఉంటారు మనవల్ని నువ్వే ఎట్లా ఇటీషు లెవెల్లో జాయిన్ చేసేది వాడే జాయిన్ అవుతారు ఆ ఏకాంతమునకు భంగము కలిగించే పరిస్థితులన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి మీరు మీరు అనుభవ స్వరూపంగా నిలిచి ఉండగలిగితే ఏమో బాత్రూమ్ కావాలా కావాలంటే లోపలికి వెళ్ళచ్చు ఓకే అలా ఉండగలిగితే మీరు చేయాల్సిందంత చేయడం అయిపోయింది ఇంక చేయాల్సింది ఏం లేదు ప్రాతని ఎల్ పొందే మీరు ఏం పొందక్కర్లేదు పొందాల్సిందంతా పొందడం అయిపోయింది నేను ఒక ఆయన దగ్గరికి వెళ్లా ఆయన డెత్ బెడ్ మీద ఉన్నారు ఇంక పోతారు అలాంటప్పుడు వెళ్లాను అలాంటప్పుడే వెళ్ళి తీసి వస్తారు కదా నన్ను కూడా ఎవరో చూసుకురామంటే చూడడానికి వెళ్ళొచ్చా ఆయన ఒక్కటే మాట అన్నారు మా రెండో కూతుర్ని రాలేదన్నంత చచ్చిపోయే లోపల రెండో కూతుర్ని చూస్తాను చూడను డౌట్ లో పడిపోయాను చెప్పాడు అంటే నేను అన్నాను అలా పెట్టుకోకండి రామనామాన్ని జపించుకోండి అని నా దారిని నేను నేర్చకవచ్చు ఆఖరిగా రెండే కూతురు రామే రోజులు నేను పోనైపోయాను సంసారంలో అలా ఉంటారు అలా ఉండకూడదండి ఆత్మానుభవంలో ఉంటే అలా అనిపించదు ఏమనిపిస్తుంది తెలిసిన నేను పొంద పెద్దదంతా పొందేశాను అని మాత్రమే నిశ్చయ నిశ్చయము జ్ఞాని యొక్క నిశ్చయం అలా ఉంటుంది ఆ తృప్తి కానీ తృప్తి రూప ప్రకరణం ఉండది ఆ తృప్తిని జ్ఞాని యొక్క తృప్తిని వర్ణిస్తున్నారు ఎంత గొప్పగా నిత్యానుభవ రూపేవా అనుభవ పృథక కృతం ప్రయ అృత్యోపి ఆ శ్లోకాన్ని మలికాశ్లో